शिवस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पता आन श्रन्नोतिशीदादनम श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं सहनामत सहनौन सह वींक ేదానువన నేను మంత్రము బ్రాహ్మణము అనే దాని గురించి చెప్తున్నాను సో మంత్రబ్రాహ్మణయో వేదనామధేయం అని పాణిని అని జేమిని మహర్షి సూత్రం సో మంత్రము బ్రాహ్మణము కలిసి వేదము అని పేరు ఆ రెండింటికి వేదము అని పేరు సో మంత్రము అంటే ఒక వస్తుస్వరూపాన్ని ఆ వస్తువు దేవత దేవతా స్వరూపాన్ని బోధించేటువంటి వాక్యములకు మంత్రము పేరు ఈ మంత్రముల యొక్క వినియోగాన్ని అంటే అవి ఏ రకంగా వాటిని వినియోగించుకోవాలి ఏ మంత్రాన్ని ఏ సందర్భంలో ఎలా వాడుకోవాలి హోమాలు అవి ఎలా చేయాలి ఆ మంత్రంలో అర్థం కొన్ని సందర్భాల్లో మంత్రాల్లో కొన్ని పదాలకి అర్థం ఏమిటి వీటినన్నింటినీ వివరించేటువంటి వేదవాక్యానికి బ్రాహ్మణము అని పేరు ఇప్పుడు అహం వృక్ష శరేరి వా అని అదంతా మంత్రభాగం ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటిది సుసుమేధ అమృతో అక్కడ వరకు మంత్రం ఇక బ్రాహ్మణం అక్కడ ప్రారంభమవుతోంది ఇతి అని ఇత్యాది బ్రాహ్మణం ఇతి నుంచి బ్రాహ్మణం ఎందుకని బ్రాహ్మణమైంది అంతవరకు చెప్పిన మంత్రాన్ని గురించి ఒక మాట చెప్తూ ఉన్నది ఇది త్రిశంకోహ వేదానువచనం ఇంతవరకు వచ్చిన ఈ మంత్రము ఇది త్రిశంకు మహర్షి దర్శించినటువంటి మంత్రము అని చెప్తుంది ఆ వాక్యం కాబట్టి అది బ్రాహ్మణం ఆ మంత్రాన్ని గురించి వివరించే వాక్యం కనుక బ్రాహ్మణం కాబట్టి ఏది మంత్రము ఏది బ్రాహ్మణము అన్నది అది విద్వాంసుడికి అలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది భాష్యకారులు పాయింట్ అవుట్ చేస్తారు భాష్యం ఇది ిశంకొే బ్రహ్మభూత బ్రహ్మవిదహావేదనం ఆత్మైకవిజ్ఞానం తస్ ప్రాప్తిమూ వచనం వేదానువచనం ఇంతవరకు చెప్పిన మంత్రం ఏదైతే గలదో ఇది త్రిశంకు అనే మహర్షి యొక్క వేద త్రిశంకు త్రిశంకోహేద అనువచనంచ వేదానువచనం ఇది వేదము అనువచనము సో వేదము అంటే నాలెడ్జ్ అని అర్థం వేదనం తెలుగులో వేదనంటారు వేదనంటే దుఃఖం అనే అర్థంలో వాడతారు అలాగంటే అర్థం సంస్కృతంలో లేదు బా తల తల వేదనగా ఉందండి అంటారు అదేమీ దట్ ఇస్ ఆల్ డిఫరెంట్ తెలుగు వేదనం అనుకున్నాను ఇక్కడ వస్తమానం వేదనం వేదనం అని వస్తూ ఉంటుంది ఏమిటరో ఈ వేదనం ఏమిటరో బాబు అని అలా అనుకోద్దు వేదనము అంటే తెలుగు తెలుసు కొనుక జ్ఞానము సో విధ జ్ఞానే అనే ధాతువు నుంచి ఆ అన్ననే ప్రత్యయించేది సో వేదనం అయింది వేదనం అంటే తెలుసు సో ఆయన దర్శించినాడు ఈ మంత్రాన్ని ఇది ఎవరి యొక్క మంత్రం ఇది ఇది అంటే ఏమం ఈ విధముగా త్రిశంకోహే త్రిశంకు మహర్షి యొక్క వేదమిది ఆయన ఆ మంత్రాన్ని చూస్తే ఆయన ఏమంటున్నాడు నేను త్రిశంకుని మా నాన్నగారి పేరుది నేను వేదమంతా చూపడాడు ఆయన ఆయన ఏమంటున్నాడు అహం వృక్షి వా ఈ వృక్షానికి ప్రవర్తకు కీర్తి అమృతో ఓ నేను అమృతము ఆత్మస్వరూపము చేతను సిక్తుడనై తడిసి ఉన్నాను అని సర్వ జగత్ జగత్తు నాయందు ఉన్నది అనేటువంటి సర్వాత్మభావంతో మాట్లాడుతున్నాడు ఆయన అయినా నేను త్రిశంకు సన్ ఆఫ్ సోన్సో మిస్టర్ సోన్సో అనే దృష్టితో మాట్లాడటం లేదు సో అధ్యత ఆయన బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మవేత్త బ్రహ్మైపోతాడు ఎందుకంటే వీడు స్వతహాగా బ్రహ్మరూపుడై ఉన్నాడు బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు అజ్ఞానం చేత జీవుడను అని అనుకుంటున్నాడు ఇప్పుడు తాను బ్రహ్మనని తెలుసుకుని బ్రహ్మవేత్త అయిపో బ్రహ్మ అయిపోతాడు ఇది ఎలాగంటే రాజకుమారుడు తాను బందిపోటు దొంగనని అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఒక మంత్రి గారి వచ్చినంచేత తాను రాజకుమారుడు అని తెలుసుకున్నాడు అంతే రాజకుమారుడు అయిపోతాడు అంతే తెలుసుకోవడమే ఆలస్యం సో బ్రహ్మవిత్ బ్రహ్మీభూతస్య బ్రహ్మవిధ బ్రహ్మభూతస్య బ్రహ్మవిధ బ్రహ్మని తెలుసుకుని బ్రహ్మరూపుడై ఉన్నటువంటి ఆ త్రిశంఖు మహర్షి యొక్క వేద వేదనము ఆయన యొక్క అనుభవము ఆయన దర్శనము లేకపోతే ఆయన సాక్షాత్కారము మీరు ఎలా అన్నా సరిపడుతుంది వేదము ఆయన తెలుసుకున్నవరు మూసుకు ఊరుకోవచ్చు కదా అలా ఊరుకోడు తెలుసుకుని ప్రకటిస్తాం తెలుసుకుని మీకు వేదమే ఉంటుంది ఎదుర్కొండగా వేదం అంటే ఏమిటి మహాత్ మహర్షులు దర్శించి దర్శించిన సత్యాన్ని చెప్తే అది వేదం అవుతుంది సో తెలుసుకుని అప్పుడు అను అంటే తరువాత అను అంటే పశ్చాత్త దేని తరువాత తెలుసుకున్న తరువాత సో వేదనం అంటే ఆత్మైకత్వ విజ్ఞానం ఆత్మ ఏక సర్వము సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మకి ఆత్మకి అభేదము అనేటువంటి ఆ సత్యాన్ని సో ఇది మీరు చూడండి మీరు శరీరాన్ని చూశారనుకోండి ఒక మనిషి శరీరాన్ని చూశారనుకోండి చూస్తే అనుకోసం ఇవి ఇవి చేతులు ఇవి కాళ్ళు ఇవి ముక్కు ఇవి కన్ను అలా అలా కనపడుతూ ఉంటాం కానీ మీరు అలా చూడరు చెవులు కాళ్ళు చేతులు ముక్కు కన్ను ఇవన్నీ వేరువేరుగా కనపడుతున్నా మీరు వాటన్నిటి ఎందు అంతర్గతంగా ప్రవహిస్తూ ఉండేటువంటి ఒకనొక చైతన్యాన్ని ఒకనొక ప్రాణశక్తిని దర్శించి గుర్తించి దానికో పేరు పేరు పెట్టి పిలుస్తారు అలా ఎలా దర్శిస్తున్నారు మీరు ఎదుర్కొండా వ్యక్తిని ఎలా రెండు చేతులు ఉన్నాయని ఆ ఎదురకుండా రెండు కాళ్ళు ఉన్నాయి ముక్కు రెండు చెల్లులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి అలా దర్శిస్తున్నారా అలా కనపడుతుందా లేదా కనపడుతుంది కానీ మీరు ఎలా దర్శిస్తున్నారు వీ ఈ డైవర్సిటీని అంతని ఈ విభేదాన్ని అంతని నానాత్వాన్ని అంతని అంతర్గతంగా కలిపి ఉంచేటువంటి ఆ ఏక సూత్రాన్ని దర్శించి ఆ ఏమైనా బాగున్నారా అని పలకరిస్తున్నారు ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఒక యంగ్ లేడీని పెళ్ళాడాడు ఎంబీఏ రెండు కాళ్ళు రెండు చేతులు పెళ్ళాడా అయితే ఒక డెబ్భై కేజీలు మాంస పిండాన్ని వెళ్ళాడు నా సో అదేవిధంగా ఈ జగత్తులో అనేక ప్రాణులు కనపడుతున్నాయి సో ఇది పృథివీ ఇది ఆకాశము అనే భేదం కనపడుతోంది ఈ భేదములన్నిటి ఎందు అంతర్గతంగా అఖండంగా వ్యాపించి ఉన్నటువంటి ఏ సత్త ఏ ప్రాణశక్తి ఏ చైతన్యం మ్యాటర్ ఎనర్జీ అండ్ నాలెడ్జ్ ఈ మూడు రూపాలుగా ఒకే ఆత్మ స్వరూపం ప్రకటమవుతోంది ఒకే పరబ్రహ్మ ప్రకటమవుతోంది దానిని దర్శించి వాడు మనం దర్శించినట్టే కొంచెం స్థాయి పెరిగిందంతే దస్ వై ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ థింగ్ సో దానిని దర్శించి దాన్ని ఆత్మైకత్వ విజ్ఞానము ఆ విజ్ఞానాన్ని పొందేడా పొంది అను ఆ తర్వాత మాట్లాడుతున్నాడు విజ్ఞానాన్ని పొంది మాట్లాడితే దానికి పవర్ ఉంటుంది ఆ వర్డ్స్కి పవర్ ఉంటుంది లేకపోతే విజ్ఞానం లేకుండా చెప్పి వర్డ్స్కి ఆ శక్తి ఉండదు కాబట్టి ప్రాప్తి అనువచనం ఆ జ్ఞానాన్ని పొంది అను అంటే పశ్చాత్ ఆ తర్వాత వచనం మాట్లాడినాడు ఆయన చెప్పాడు ఈ మాట కాబట్టి దానికి వేదానువచనం తర్వాత ఆత్మన కృతకృత్యతాఖ్యాపనార్థం వేద వామదేవత్ త్రిశంకునాేణర్శేనా ృష్టో మంత్రామ్నాయ ఆత్మవిద్యా ప్రకాశక్యర్థ నిశంకు మహర్షి చెప్పిన వేదానువచనం అంటే దీని మొత్తం వాక్యానికి తాత్పర్యం ఏంటంటే మంత్రామ్నాయ అంటే మంత్రపాఠ మంత్రాన్ని పఠించారు అక్కడ మంత్రాన్ని అలాగ శృతి అది మంత్రం రాసి పెట్టి నేను కాదు శ్రవణం శృతి సో ఆ మంత్రపాఠము ఆమ్నాయము అంటే పాఠం मंत्राठम अहम वृक्ष शरीर वाइ मंत्रा कलद अभी आत्म विद्या प्रकाशक अभी आत्मज्ञा इलाट आत्मज्ञा अंत आत्मज्ञा प्रकाशिंपजेस्ट अट मंत्री अभी आर्षेण दर्शन दृष्ट अदी आ मंत्र दर्शिंपब इन ज्ञाम रूका उ మీ మనస్సుని మీ బుద్ధిని ఉపయోగించి మీరు పొందేటువంటి జ్ఞానం ఒకటి మీరు బుద్ధికి అతీతంగా ఎదిగి తెలుసుకునేటువంటి జ్ఞానం ఒకటి సో మీరు అయం ఘటహ ఇది ఘటమో అన్నారనుకోండి ఇది ఘటమో అంటే అది ఏమి జ్ఞానం అది ఇట్స్ ఎ రిలేటివ్ నాలెడ్జ్ దాంట్లో మీ సంస్కారాలన్నీ దాంట్లో ఇవిడి ఉన్నాయి చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు దాన్ని చూపించి మీకు నాయనా ఇది ఘటం ఇది ఘటం ఇది ఘటం రా చెప్తూ ఉంటుంది ఓ తల్లి ఒక కొడుకున్నాడు రాముడు అని కొడుకు రామా ఇగో మీ నాన్నగారు రా వీడు మీ తమ్ముడు రా వీడు మీ అన్నరా ఇది ఘటనరా ఇది ఇది ఇది ఇది అలా నూరు పోస్తూ ఉంటున్నాడు వాడు అలా తెలుసుకున్నాడు వాడేం విచారించి దాన్ని దాన్ని తెలుసుకున్నది సో అటువంటి సంస్కార సంస్కృతమైనటువంటి జ్ఞానాన్ని అది లౌకిక జ్ఞానము అది రిలేటివ్ నాలెడ్జ్ ఇట్ కెన్ ఇట్ కెన్ బి రియల్ ఇన్ ద టెంపరికల్ రియాలి ఎంపికల్ స్టేజ్ బట్ వస్తుస్థితిలో ఇటు ఇటు నీట్ నాట్ బిరియన్ అటువంటి దర్శనం గురించి మాట్లాడటం లేదు హర్షేణ హర్షేణ దర్శనైన దృష్ట ఋషి దర్శనము చేత దర్శింపబడినది ఋషి ఏం ఏ నామరూపాలు కనపడుతూ ఉంటాయో వాటి వెనుక ఉండే తత్వాన్ని దర్శిస్తాడు ఐన్స్టైన్ ఉన్నాడనుకోండి ఒక ఋషి నామరూపాలు ఏమిటి ఎనర్జీ మాస్ ఎనర్జీ రూపం వేరే ఉంది మాస్ రూపం వేరే ఉంది మాస్ మూల పారేస్తే ఆ మూలే ఎనర్జీ ఎక్కడ ఎక్కడ మీరు పుట్టిస్తే అదంతా వ్యాపించేస్తుంది ఇక్కడ మీరు స్విచ్ వేస్తే లైట్ స్విచ్ ఆ స్ ఆ కాంతి కిరణాలు సెకండ్ అయ్యేలోపల ఏడు సార్లు భూప్రదక్షిణం చేసేస్తాం యా దట్ ఈస్ హావ్ ఇట్ ఈస్ ఎప్పుడైనా గమనించారా ఈ సత్యచారణ కానీ మీరు పుస్తకం ఎక్కడ పెట్టారనుకో అక్కడే కూర్చుంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఇది మాస్ అదే ఎనర్జీ ఈ రెండో ఒకటే ఆయన ఈ రెండో ఒకటే అని కంటితోటి మామూలు ఈ రెండు కళ్ళతో చూస్తే కనపడుతున్నది ఈ రెండు కళ్ళతో చూసిన దానికంటే అంతకుముందు న్యూటన్ను మొదలైన వాళ్ళందరూ సైంటిస్టులు ఎవేవో చెప్పి పెట్టారు ఈ రెండింటికి సంబంధం లేదు ఇది వేరే అది వేరే ఎన్నో సంస్కారాలు సైన్స్ సంస్కారాలు నిండి ఉన్నాయి వాటన్నిటినీ కూడా అధిగమించి ఆయన ఒక ఋషి యొక్క దర్శనం చేత వాటి ఎందు ఉండేటువంటి దర్శించాడు ఆ సర్వ జగద్వ్యాపకమైనటువంటి అఖండ సత్తను దర్శించి ఆ దర్శనానికి ఆర్ష దృష్టి అంటారు కన్ను ఎంత చూపిస్తే అంతే చూస్తే దాన్ని లౌకిక దృష్టి అంటారు కన్ను చూ చూపించి దాన్ని చూస్తూ అంతకంటే అధికమైన సత్యాన్ని కూడా దర్శిస్తే దాన్ని ఆర్ష దృష్టి అసలు ఋషి అనే పదానికి దర్శనమో దర్శించువాడు అని అర్థం ఋషి దర్శన సో అటువంటి ఆర్ష దర్శనము చేతను ఈ సత్యాన్ని ఆయన త్రిశంకు మహా మహర్షి దర్శించినాడు త్రిశంకున ఆర్షేణ దర్శన దృష్ట ఈ చర్మచక్షువులతో కాకుండా మూడో కన్ను తెరిచి మూడో కన్ను అంటే జ్ఞాననేత్రము అని అర్థం ఎక్కడెక్కడో ఒకటి ఉంటుందని కాదు ఎక్కడో ఒకటి ఉంటుందో అది ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అలా కాదు మూడో కన్ను అంటే జ్ఞాననేత్రము సో జ్ఞాననేత్రాన్ని తెరిచి దర్శించాడు అపో ఇదంతా కూడా అఖండ ఈశ్వరస్వరూపమే అని దర్శించాడు దర్శించి తాను దానికంటే భిన్నంగా లేననే సత్యాన్ని కూడా దర్శిస్తాడు అది చాలా స్పాంటేనియస్గా జరుగుతుంది ముందు ఈశ్వరుని దర్శించి తర్వాత నన్ను నేను చూసుకుని నేను ఈశ్వరుడు ఇప్పుడు ఒకటా కాదా అని ఈక్వేషన్ వేసి పనికెట్టి అలాగే జరగదు ఇట్స్ స్పాంటేనియస్ ప్రాసెస్ చిత్తశుద్ధి జరిగేప్పటికే అసలు అహం విలీనం అయిపోయి ఉంటుంది కొత్తగా పని కట్టుకుని విలీనం చేయన కర్లేదు స్పాంటేనియస్లీ అండర్స్టు దట్ వే సో ఆ దర్శనం చేత దర్శించినాడు ఎలాగంటే శంకరులు అంటున్నారు త్రిశంకునా దృష్ట ఏమంటారు ఎగ్జాంపుల్ ఇచ్చారు వామదేవ వత్ మహర్షి ఉన్నాడు ఆ మహర్షి కూడా ఇలాగే దర్శించాడు ్రహ్మ సూత్రాల్లో సూత్రం ఒకటి ఉంది శాస్త్రదృష్ట్యా తోపదేశో వామదేవవత్ ఉపదేశము శాస్త్రదృష్టితో చేస్తాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తాడు అర్జునుడికి ఏ ఉప ఏ దృష్టితో చేశాడు తాను దేవకీనందనుడు అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చే రథం మీద కూర్చొని రథం తోలుతున్నాడు అర్జునుడు భావమరిది ఈ దృష్టితో చేశాడా ఉపదేశం ఆ దృష్టితో చేసాడా అదృష్టితో చేయడా ఉపదేశం దాంట్లో ఉపదేశం ఇవ్వదండి మామూలు బావా భావప్రతులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు చూడండి ఇప్పుడు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలుసుకున్నారనుకున్నా ఏమంటే మీ డియే పెరిగిందా లేదా మా డియే పెరిగిందని ఇలాగేదో చర్చలు చేసుకుంటూ ఉంటాను మీ దగ్గరే ప్రొడక్షన్ ఏమైనా ఉందా మా దగ్గర ప్రొడక్షన్ ఏం లేదు మేము విశ్రాంతిగా బాగానే ఉన్నాం మీ దగ్గర అలా ఉంది అని ఇలాగే చర్చలు ఉంటాయి దాని మీద ఒక ఆయన దాంట్లో ఒక ఉపదేశం ఒకటి వాళ్ళలో నువ్వు ఇలా ప్రవర్తించు ఇలా చేస్తే మంచిదేనో సలహా కూడా ఇస్తాడు అది లోక దృష్టితో చేసే ఉపదేశం శ్రీకృష్ణుడు అటువంటి ఉపదేశం చేశాడంటారా దుర్యోధనుడు వాడిని ఓ దెబ్బతియాల్సిందే నువ్వు కాబట్టి నువ్వు అలా వెళ్ళిపోతానంటా ఏంటి హృషికేశు కావలసిన తర్వాత ఋషికేశు మళ్ళీ వెళ్ళచ్చులే నేను కూడా వస్తాను ఇలాగేమన్నా ఉపదేశం చేశాడైనా లేదు ఉపదేశం అంతా లోక దృష్టితో చేసిన ఉపదేశం కాదు శాస్త్ర దృష్టి ఆ తూ ఉపదేశ ఏమిటి ఉపదేశం అశోచ్య అని మొదలు పెడతాడు శాస్త్రము యొక్క దృష్టిలో జన్మ మరణములు జీవునకు లేవు దేహమే జీవు నేనే దే జీవుని అనుకునే అజ్ఞాని యొక్క దృష్టిలో జన్మ మరణాలు ఉన్నాయి కానీ శాస్త్రం యొక్క దృష్టిలో జన్మ మరణాలు ఏమి లేవు సో శాస్త్రం అలా దర్శిస్తాం కాబట్టి ఆయన ఉపదేశం చేసేప్పుడు తన లౌకిక దృష్టితో చేసేటంటారా శాస్త్ర దృష్టితో చేసేటంటారా శాస్త్ర దృష్టితోటే ఉపదేశం కాబట్టి బ్రహ్మసూత్రం శాస్త్రదృష్ట్యా తూ ఉపదేశ హతూ అంటే ఒక ప్రతిపక్ష ఒక పూర్వపక్షం ఒకటి ఉంది అక్కడ ఆ పూర్వపక్షాన్ని నిరాకరించి ఉపదేశం ఇక్కడ ఆయన దేవకేనందుడు చేసిన వామదేవుడు వామదే వవత్ దృష్టాంతం అది శాస్త్రదృష్ట్యా తపదేశ వామదే వవత్ ఈ వామదేవుడు అనే ఒక మహర్షి ఆయనకి గర్భస్థ శిశువుగా ఉండగానే జ్ఞానం కలిగింది మనకి ఇలాగంటే కథలు కొన్ని పురాణాల్లో వినపడుతూ ఉంటాయి అభిమన్యుడికి పద్మవ్యూహానికి సంబంధించిన జ్ఞానం తల్లి కడుపులో ఉండగానే కలిగింది అని అంట కొంతమంది తల్లి కడుపులో ఉండగానే అన్ని లక్షణాలు నేర్చుకుని జన్మి జన్మిస్తారు మనకు అలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి ఒకడు ఇప్పుడు బిజినెస్ మ్యాన్కు కొడుకున్నాడు వాడు పుడుతోనే ఈ బిజినెస్ మ్యాన్ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు ఎటో వీడు ఉండగానే వీడు బిజినెస్ రూల్స్ నేర్చుకున్నాడా ఏమి అని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ రకంగా వీళ్ళు ఇతను ఈ వామదేవుడు తల్లి కడుపులో ఉండగానే బ్రహ్మజ్ఞానాన్ని పొందినాడు ఆ కథ ఉంది ఉపనిషత్తుల్లో వస్తుంది ఇంత పొడిగాటి కథే ఉండదు చిన్న కథ ఉంటుంది సో అతను తల్లి గర్భంలో ఉండే ఓ వాక్యాన్ని ప్రకటిస్తాడు అహం మను రభవం సూర్యశ్చ అని అంటాడు సృష్టి పుట్టినప్పుడు మొట్టమొదటి సూర్యుడు ఉదయించాడు తర్వాత మను చక్రవర్తి స్వయంభవ మనువు అంటారు ఆ మనువు నుంచి ఈ జగత్తా సృష్టి క్రమం ఉంది ఇదంతా ఉంటే ఆయన అంటాడు ఆ సూర్యుడు ఆ మనువు నేనే సర్వాత్మభావం చేతని అంటాడు అన్నమాట నేను ఇప్పుడు గర్భంలో ఉన్నాను ఇంకా వీడు పుట్టున కూడా లేదు డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మిస్టర్ సోన్సు అనే అర్హత కూడా లేదు ఇంకా వీడికి మీ టికెట్ కొనక్కర్లేదు వేసా అక్కర్లేదు తల్లి కనుక విమానం అమెరికా వెళ్ళాలనుకుంటే సెకండ్ వేసా అక్కర్లేదు హీఈస్ నాట్ కన్సిడర్డ్ ఎస్ అండ్ పర్సన్ షీ కెన్ గో బట్ స్టిల్ హీ సేస్ ఫ్రమ్ దట్ ఊంబు హీ డిక్లేర్స్ అహం అనురభవం సూర్యశ్చ దీని మీద మేమాంస ఏమిటి ఇక్కడ అహం అంటే ఏట అక్కడ అహం అంటే తల్లిగర్భంలో ఉండే పిండంతో తాతాత్మ్యాన్ని చెందినటువంటి అభిమాని కాదు అక్కడ అహం అంటే అక్కడ అహం అంటే బ్రహ్మా అహం బ్రహ్మాస్మి బ్రహ్మను అనే ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుసరించి ఆయన అహం అనురభవం సూర్యశ్చ అనే ఒక ఎక్స్ట్రీం ఎగ్జాంపుల్ ఇస్తారు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీం ఇస్తారు వామదేవవత్ సో వామదేవుడు ఆ ఉపదేశాన్ని చేసినప్పుడు వ్యక్తిగత దృష్టితో చేసిన ఉపదేశం కాదు అది అది ఎందుకంటే అక్కడ వ్యక్తే లేడు నిజానికి మీరు ఏ వ్యక్తి అనుకున్న లెక్కటెందుకు కూడా ఇంకా లేడు జాతకం వేయడానికంటే కూడా వీలు లేదు వాడికి ఇంకా పుట్టలేదు కాబట్టి వాడు వాడు పుట్టిన క్షణము తేదీ గంటలకు పుట్టాడా పదకొండో ఐదుకి పుట్టాడా ఏమిటో వీళ్ళు పెద్ద లెక్కలో పదకొండు గంటలకు పుడితే రాహువు పదకొండో ఐదుకి పుడితే కేతు పెద్ద లెక్క వేస్తాడు ఎవరికి తెలుస్తుంది పదకొండు గంటలకు పుట్టాడు పదకొండు ఐదుకి పుట్టాడు హౌ యున్న హౌ హౌ యూ కెన్ సే లైక్ దాట్ ఖచ్చితంగా ఆ నిమిషమా అని వాళ్ళు అడుగుతారు వీళ్ళు చెప్తారు ఏదో వాళ్ళు అడిగినప్పుడు ఈజే ఇట్ ఈజ్ పాసిబుల్ అన్నట్టుగా వాళ్ళు అడుగుతారు మేము చూసామన్నట్టుగా వీళ్ళు చెప్తారు నేనంటాను బోత్ ఆర్ నాట్ కరెక్ట్ అంటాను ఎందుకంటే తల్లి షీ గోషన్ టు ది లేబర్ అండ్ దెన్ ఓవర్యడ్ ఆఫ్ హాఫ్ బాయ్ అక్కడ ఆ నర్సో లేకపోతే వైఫ్ ఎవరో ఉంటారు వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైం దాని గురించి పెద్ద మీమాంస చేస్తా అసలు అయిన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మానేసి ఎరివే సో ఈ రకంగా అలాంటిది ఏంది ఆయన అలాంటి మాట్లాడుతున్నాడు ఆయన లేదు అహం మనుభవం సూర్య సో వామదే వత్ ఆత్మనహా కృతకృత్యత క్ష్యాపనార్థం నేను కృతకృత్యుడనైనాను ఈ జ్ఞానం చేత కాబట్టి ఇగో ఇది ఆత్మస్వరూపం ఎట్టిది మీరు కూడా కృతకృత్యుడు కండు అని ఆ మహర్షి తన జ్ఞానాన్ని లోకానికి అందిస్తున్నారు ఎందుకు అంది ఇవ్వాలని నోరు మూసు కూరుకోవచ్చు కదా అంటే పొన్లే లోకంలో ఇతరులకి ఉపయోగపడుగుతుంది నోరు మూసుకు నుండి ఉపయోగమై ఉంది లెట్ మీ లెట్ మీ సే వర్డ్ ఇట్ విల్ ఈ నాలెడ్జ్ ఇట్ విల్ క్యారీ ఆన్ సో ఈ విధంగా మహర్షుల యొక్క దర్శనమున దర్శనములు వాటినన్నింటినీ పోగేస్తే దాని వేదం వేదము అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ స్పిరిచువల్ లాస్ లైక్ పినల్ కోడ్ లాగా లేకపోతే సివిల్ కోడ్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ లాస్ అలాగే వేదం కూడా ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ లాస్ యూనివర్సల్ లాస్ స్పిరిచువల్ లాస్ ఇగో ఇది స్పిరిచువల్ లా స్పిరిచువల్ దర్శనము విషన్ ఈ విషన్ను త్రిశంకు అనే అలాగే వామదేవుడు అని అంచేతనే వేదానికి సంహిత అని పేరుంది సంహిత అంటే కలక్షన్ అనర్థం సో ఎనీవే సో ఈ ఆత్మన కృతకృత్యతాఖ్యాపనార్థం నేను కృతకృత్యున్నయ్యాను ఈ జ్ఞానం చేత అని లోకానికి తెలుపుడు చేయడం కోసం ఆయన అలా ప్రకటించినాడు త్రిశంకు మహర్షి తర్వాత అస్యచ జప విద్యోత్పత్ర్థ అవగమ్యతే कृत्यादि कर्मोपन्यादन चेदावन पाठा एक अवगम्यते इंत्रे इक मंत्री मंत्रेय अंत दी जपन चेस एपन चेयड़ों विद्योत्पत्थ आत्मज्ञात पसंद జపము ఎప్పుడు చేసినా భావనతో జపం చేయాల్సి ఉంటుంది జపం అనే జపం యొక్క లక్షణం మీరు ఏ మంత్రం జపం చేశారన్నది మీ యొక్క ఇచ్చను అనుసరించు మీ రుచిని బట్టి సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది ఆ రుచికి వీ షుడ్ సపోర్ట్ దట్ యో శ్రద్ధ స ఏవ సో మీరు ఎందుకంటే నామరూపాలే రూపము నామే కానీ వస్తువు మీరు ఏ మంత్రం చేసినా కూడా దాన్ని భావనతో మంత్రం చేయాలి భావన అంటే ఫీలింగ్ అంట దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో మంత్రము ఎక్కడ ఉదయిస్తుందో తెలిసినా ఇక్కడ హృదయస్థానంలో ఉదయిస్తుంది అక్కడ కాబట్టి హృదయస్థానం మీరు అంటే ఇలా కళ్ళు ఇలా కళ్ళు దీన్ని చూడమని కాదు కళ్ళు మూసుకుని హృదయస్థానంలోంచి వస్తూ ఉంటుంది మీరు దర్శించడమే అది ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ దిస్ సోల్ ఫ్రమ్ దిస్ ప్లేస్ హృదయపోహరం వచ్చే ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతూ ఉంటే దాన్ని ఆ మంత్రాన్ని అలా దర్శిస్తూ భావన చేస్తూ మీరు జపం చేయొచ్చు సో ఇంతకీ ఈ జపం గురించి ఎందుకు చెప్పాను అస్సహ అలాగే అహం వృక్షస్య రేరివా అని ఉందనుకోండి అహం వృక్షస్య రేరివా అనే వాక్యం అంటూనే ఈ దేహమునంతనూ వృక్ష రూపంగా వృక్షం అంటే చెట్టు అనే అభిప్రాయం కాదు ఈ చెట్టే ఇది దేహం చెట్టులాగే రెండు కాళ్ళు రెండు చేతులు కొమ్మల్ల లేవండి సో ఈ దేహ వృక్షమును అంతర్యామిగా ఉండి ప్రేరణ చేస్తున్నటువంటి ఏ ఏ ఆత్మశక్తి ఏ ఈశ్వర శక్తి కలదో అదిగో అది హృదయ స్థానంలో ఉన్నది అని ఇంతటి భావన అలా ఫ్లాష్ కింద వచ్చేస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక నిమిషం కానీ భావన చేయడం ఎంతసేపు సో కీర్తి పృష్టం గిరేరి వవిత్రో వాజనీ వ అని ఆ భావ స్వమృతమస్మి నేను అమృత స్వరూపుడు సో ఆ విధంగా భావన చేస్తూ ఆ సత్యాన్ని దర్శిస్తూ మీరు ఆ మంత్రాన్ని జపం చేయాల్సి ఉంటుంది చేసినట్లయితే ఇది ఆత్మజ్ఞానం కలుగుతుంది విద్యోత్పత్ర్థ అస్య జప అవగమ్యే జపం ఉంటే ఓ మాలు తీసుకుని నూట ఎనిమిది సార్లు సంఖ్యాపూరణం చకచక చకా తిప్పేమ అభిప్రాయం యు హీల్ యు హ జపం ఉంటుంది సో ఆ రకంగా చేసినట్లయితే శుద్ధి కలిగి మీకు ఈ జ్ఞానముకలు ఎందుకంటే సంసారంలో పొద్దు నుంచి సాయంకాలం దాకా నేను ఫలానా వాడిని అనే ఆ వ్యక్తిత్వాభిమానంతో మనిషి బతుకుతూ ఉంటాడు ఆఎం మిస్టర్ సోన్ సో అనే వ్యక్తిత్వాభిమానమే వాడిని కట్టిపడవేసి అది డైల్యూట్ అయ్యే స్థానాలు రెండే ఒకటి మీరు క్లాసులో కూర్చున్నప్పుడు రెండు ఇంటికి వెళ్ళి జపం చేసుకున్నట్టు ఇంకే సమయంలోనూ అవి డైల్యూట్ కాదు వ్యక్తిత్వం నిద్రలోకి వెళ్ళినప్పుడు విలీనం అయిపోయి పొద్దున్న మళ్ళీ బలంగా పైకి विलीनमे एंत बल्ला अंत बल में अचे दुखी निद्री दुखी निद्र ले असूयापुर निद्री असूयापुर निद्र ले बिजनेस मैन निद्री बिजनेस मैन निद्र ले निद्री लद्र ले मेडिटेष लगे मेडिटेष बैठक लभ क्लास लभन तग् क्लास बैठक సో జపము యొక్క ప్రయోజనం అదే అసెచ్చ జప విద్యోత్పత్ర్థ అవగమ్యతే ఆ విషయం మనకు తెలుస్తుంది ఇది జపమని దీని యొక్క ప్రయోజనం జ్ఞానము కలుగుతా అని మీరు ఎలా చెప్పారు అక్కడ ఏమైనా ఉందో అలాగా అంటే అదండి చూడండి ఆ క్రమం చూడండి మీరు ప్రతంత స్వాధ్యాయ ప్రవచన నిజాన అనువాకం అయిన తర్వాత అనువాకం వచ్చింది ఆ పై అనువాకంలో ఏం చెప్పారు ప్రధానంగా కర్మలని ఉపన్యసించినారు కర్మల యొక్క బోధ అయింది వృతం చేతి అది కర్మోపన్యాస అది అనంతరం కర్మల కర్మలైన వెంటనే చెప్పింది ఏమొస్తుంది అయితే కర్మవా లేకపోతే ఉపాసన అవ్వాలి అంతే కదా కర్మ తర్వాత ఉపాసన ఉపాసన తర్వాత జ్ఞానం అది కాబట్టి వీడు జిజ్ఞాసు అహం వృక్ష శరీరి అన్నది ఉపాసన జ్ఞానైతే అహం వృక్ష శరీరి అన్నది ఉపలబ్ధి జ్ఞానం కాబట్టి కర్మ పై కాబట్టి ఇది విద్యోత్పత్తి అర్థమని మనకి స్పష్టమవుతోంది అది ఒక కారణం ఇంకా వేదానువచనం అనే మాట కూడా ఉంది ఇది జ్ఞానము వేద వేద శబ్దానికి ఉపాసనా జ్ఞానము రెండు అర్థాలు సందర్భాన్ని పెట్టి కాబట్టి వేదానువచన పాఠాత్ ఏత అవగమ్యతే వేదానువచనం అనే పదాన్ని ప్రయోగించి బ్రాహ్మణ పదం బ్రాహ్మణ వాక్యంలో మనకు అలా వినపడుతోంది కనుక ఏత అవగమ్యతే ఈ మంత్రము ఇది కర్మసునియోగం కాదు ఇది ఇది కేవలము ఉపాసనా జ్ఞానము వాటికి సంబంధించిన మంత్రము అని మనకి స్పష్టమవుతోంది ఉపాసనకి జ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు జపం చేయాల్సి ఉంటుంది ఉపాసనకి సంబంధించింది జ్ఞానానికి సంబంధించిన మంత్రం అయితే మననం చేయాల్సి ఉంటుంది ఎలా ఉంటే మననం అన్నా జపం అన్నా ఒకటేనండి ఉపాసన అయితే జపం అంటాం వేదా జ్ఞానం అయితే మననం అంటాం తెలీదా సో ఉరికే పదాలు ఆ సందర్భాన్ని బట్టి సో ఎనీ అహం బ్రహ్మాస్మి జపం చేయనక్కర్లేదు అహం బ్రహ్మాస్మి మననం చేసుకుంటాం నిధిధ్యాసన చేస్తాం అదే మంత్రం అయితే మటుకు శ్రౌతస్మార్తు నిత్యు కర్మూ యుష్కామర బ్రహ్మవిదుషో ఆర్షా నిదర్శనాన్ని ప్రాదూర్భవంతి ఆత్మాది విషయాన్ని शंकु को कल ज्ञामी कल एपड़ू एवंधार श्रौतस्मार्थेशु निशु कर्मसु युक्त पैरपेदल चपेर वोट्रौत कर्मलो स्मारतकर्मलो उ श्रौत कर्मल अग्नयश्च स्वाध्याय प्रवचने अग्नु अग्निहोत्र इधनी श्रौत कर्मल स्मारतकर्मल प्रजनश्च स्वाध्याय प्रवचने च प्रजाति భార్య నువ్వు కలిసి ఆనందంగా కాపురం చేసుకోండి తర్వాత సంతానాన్ని పొందండి వాళ్ళని పైకి తీసుకురండి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయండి అవన్నీ చెప్పారు కదండి ప్రజాతిచ్చాడే పౌత్రోత్పత్తి ఇవన్నీ చూసాం కదా ఇవన్నీ స్మార్థకర్మలు సో ఈ విధంగా శ్రౌతక కర్మలు స్మార్థకర్మలు కానీ అన్ని డ్యూటీస్ చెప్పారు అన్నీ నిత్యకర్మలే చెప్పారు ఎక్కడ ఒక్క కామ్యకర్మ చెప్పలేదు మీకు బాగా సంపద కావాలనుందా అయితే ఈ కర్మం చేయండి అలాంటి ప్రసంగం ఏమైనా వచ్చిందా కేవలం నిత్యకర్మలే చెప్పాడు ఏమంటే ఎక్కడా అసలు కామనలేని కర్మలేని నిత్యకర్మలే చెప్పారు మీ అభిప్రాయం ఏమిటి మేము నిష్కామంగా ఉండాలనా అంటే అవును దట్ ఈజ్ హౌ నిష్కామస్య ఈ నిత్యకర్మలని చేస్తూ నిష్కామంగా ఉండాలి మీరు కర్మానుష్ఠానాన్ని కామనతో చేసినట్లయితే మీ మనస్సు శుద్ధాన్ని పొందదు ఎందుకంటే మీకు కావాల్సిన అంతఃకరణ శుద్ధి కాదు కదా మీరు కోరిన మరొకటి అంతఃకరణ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఆ వస్తుంది పైగా అంతఃకరణము ఈ కామనాభావము చేతన కలుషితమవుతుంది మరి ఎందుకంటే అంతఃకరణంలో ఉండే కాలుష్యములో ప్రధానమైన కాలుష్యం కామనయే రెండో కాలుష్యం భయం యాంగ్జైటీ సో ఈ విధంగా నిష్కామస్య ఇక్కడ రతంజస్వాధ్యాయ ప్రవచనేచ చెప్పిన కర్మలన్నీ నిష్కామ కర్మలే అంతకుముందు శ్రీకాముడు అన్న చోట కూడా ఆ శ్రీని కర్మకి అనుష్ట కర్మకి దానిని జత చేసి ఆ కర్మ ద్వారా అంతఃకరణ శుద్ధికి జత చేశాం అక్కడ కూడా కాబట్టి ఉపనిషత్ కాండలో కామ్యకర్మల యొక్క ప్రసక్తి చాలా తక్కువగా ఉంది అసలు ఉండదు కర్మకాండలో బోళంత ఉంటుంది అక్కడ అసలు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కామ్యకర్మ నిరూపణము అని హెడింగ్తో ఉంటుంది విద్యారణ్య భాష్యంలో కామ్యకర్మ నిరూపణ అలాగే ఉంటుంది సో ఎన్నెన్నో కామన్లు ఉంటాయి ఆ కామన్కి తగ్గట్టుగా కర్మ ఏవేవో గోల్డ్ అని మంత్రాలు ఉన్నాయి అన్ని కామనలకు సంబంధించిన మంత్రాలు వస్తాయి సో అర్యే చెరుణ్ నిర్వపేద్ సువర్గ కామహ సువర్గ కామ సువర్గ అంటే స్వర్గ స్వర్గము సువర్గము సో స్వర్గాన్ని కోరేవాడు అర్యమా అనేది అర్యమ అంటే సూర్యుడు ఆయనకి చెరువు నిర్వపేద్ చెరువు అంటే వండిన అన్నం అన్నాన్ని వండి హోమం చెయ్యాలి సువర్గ కాసౌవా ఆదిత్యోర్యమాగే జయనోపధావతి వాడిగా ఆ కామన తీరుతుంది అరియమణే చిరవే దానకామామే ప్రజాస్యు ఒక కోరిక ఒకటి ఉంది ఆ కోరిక ఏమిటంటే నా సంతానంలో కొడుకులు కూతుళ్ళు ఉంటారు వాళ్ళలో కొంచెం దానబుద్ధి సేవా ఉండాలి వాడి కోరికది దానకామామే ప్రజాస్యు నేను వానప్రస్థం తీసుకుంటాను నా వేదాంత శ్రవణం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటుంటాను వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారన్న వాడికి ఈ కోరిక ఉండదు వీడు ఇల్లు ఇల్లు పట్టుకుని మేం ప్రజాహ దానకామాస్యు నా సంతానము దానబుద్ధి కలిగి ఉండాలి అని కోరిక ఆ కోరిక ఎందుకు కలిగిందండి వాళ్ళకి ఆ బుద్ధి లేకపోబట్టే వీడికి ఆ కోరిక వాళ్ళకి బుద్ధి ఉంటే వీడికి ఎందుకు ఆ వాళ్ళకి మరీ డబ్బులు లెక్క అసలు ఎక్కడ దానబుద్ధి లేకుండా అయిపోయారండి అని పైకి చెప్పలేక దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు దానకామామే ప్రజాస్తి అయితే ఏం చేయమంటావు అర్జమనే చెరుణ్ నేను గొప్ప అర్జమ దేవతను సూర్యదేవతను ఉద్దేశించి కనుక నీవు ఈ చిన్న యజ్ఞం హోమం చేసినట్లయితే వాళ్ళ యొక్క బుద్ధిలో కొద్దిగా పరివర్తన వస్తుంది దానకామా అస ప్రజాభవతి వీళ్ళ సంతానం దానకాములు చూడండి ఎలాంటి కోరికలో చూడండి ఎవ్యవేవో కోరికలు ఆ కోరికలను బట్టి కర్మలు ఆ ప్రకరణం వేరు ఇక్కడ అక్కడ కోరిక ప్రకా అవేమి ఉండదు నిష్కామస్య నిష్కామంగా మీరు కర్మలను అనుష్ఠిస్తుంటే హృదయంలో ఉండేటువంటి ఈ కామనా భావన అసలు మీరు ఏ కోరిక లేకుండా దేవుడికి దండం పెట్టారనుకోండి ఆ క్షణంలోనే మీ హృదయం పవిత్రమైపోతుంది ఎందుకంటే నిష్కామంగా మీరు ఒక కర్మని చేశారు అంటే అది దట్ యాక్షన్ రీఇన్ఫోర్సెస్ దట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అందుకోసమే నిష్కామ కర్మలు అలా చేస్తూ ఉండదు అని పేరే కర్మయోగము అలా కర్మలు చేస్తే ఎందుకంటే నిష్కామంగా మేము కర్మను ఎందుకు చేయాలి అంటే ఏ కర్మఫలాలను ఎందుకు మేము వెంటబడకూడదు అంటే చూడు పరంబ్రహ్మ వివిధి శోహం పరబ్రహ్మ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలనుకుంటే ఆ పరబ్రహ్మ కంగారు ఇప్పుడు కొంత మేము సంసారణ సంగతి చూసుకుందాం అనుకుంటున్నామంటే గోహెడ్ నీకు పరం బ్రహ్మ వివిధి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు ఏమంటే కొంచెం జాతకం చెప్తారా అని నొచ్చు బ్రహ్మ విద్యా గుట్టి బోర్డు చూసి బోర్డు ఏదో కార్డో చూశాడు ఆయన ఈయన స్వామి ఈయన ఏదో కొంత జాతకం చెప్తాడు నేనున్నాను నా వేదాంత పాఠం చెప్తాను మీరు వేదాంత క్లాస్ నేను వేదాంత వస్తాను తప్పకుండా జస్ట్ టు మేక్ మీ రీజనబుల్లీ హ్యాపీ మీ క్లాస్కి నేను తప్పకుండా వస్తాను మీరు ఏదైనా నాకు జాతకం చూసి పెడతారా నా హారా దా ఏ బాబు నేను చేయలేనా పని సో మీరు క్లాస్ గురించి మీరు చింత చేయకండి ఇంకొకళ్ళ జాతకం చూసి వాళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నారు వారి దగ్గరికి మీరు వెళ్ళండి అని నేను పంపించాను ఓకే థ్యాంక్స్ మాస్టరు అని వెళ్ళారు సో ఆయన పరం బ్రహ్మ విభితి కాదు ఆయన పట్టుకుని ఇదంతా మిత్య అని చెప్పేసి ఏం చెప్పమంటారు సో పరం బ్రహ్మ విభితి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని కోరిక వాడికి ఆర్షాని దర్శనాన్ని ప్రాదుర్భవంతి ఈ ఋషులు దర్శించారే అటువంటి దర్శనములు మనకి కూడా ఉదయిస్తాయి యు విల్ నో ఇట్ యుల్ గెయిన్ దట్ నాలెడ్జ్ యు ఆర్ గెయినింగ్ ఇట్ అండ్ యూ విల్ గెయిన్ ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ద డిజైర్ ఫర్ దిస్ నాలెడ్జ్ ఇస్ ఇట్స్ ఎ ప్రోగ్రెస్ ఇస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ఈశ్వర కృప గురు కృప అండ్ ఆత్మకృప కాబట్టి ప్రాదుర్భవంతి ఆత్మాది విషయాన్ని ఆత్మస్వరూపము ఈశ్వరుని యొక్క స్వరూపం ఇట్టిది ఈశ్వరుని మనం హృదయంలో ధ్యానించే ప్రయత్నం నిరంతరంగా చేయాల్సి ఉంటుంది ఈశ్వరుని ఇక్కడ ధ్యానం చేసే ప్రయత్నం అది అంతర్ముఖత్వానికి చాలా ఉపయోగకరమైన విషయం బాహ్యంలో చేసినంత చేసుకుంటూ హృదయం వైపుకు మళ్ళించే ప్రయత్నాన్ని చేయాలి సో సంసారము నుండి మనస్సుని నిరంతరంగా హృదయ స్థానానికి తీసుకుపోతూ ఉండాలి ఎంతో కొంత వెళ్ళక తప్పదు వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది కనుక కానీ ఎక్కువసేపు సంసారంలో ఉండనివ్వకూడదు ఎప్పటికీ లోపలికి తీసుకుపోతూ ఉంటాం ఇది ఎలాగంటే ఈ కమ్మరి వాడు ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అది హాట్ ఇన్స్ట్రుమెంట్ దాంతో వెల్డింగ్లో అవి చేస్తూ ఉంటాడు దాన్ని ఎప్పుడు పని ఉంటుందో అప్పుడే నిప్పులలోంచి బయటికి తీస్తాడు నిప్పులలోంచి అలా బయటికి తీసి ఆ వెల్డింగో ఏదో ఆ పని చేసేసి మళ్ళీ నిప్పుల్లో పెట్టేస్తాడు ఎందుకంటే నిప్పుల్లో పెట్టేసి కంగారు ఏముందని కొన్ని బయట పెట్టస్తాడు బయట పెడితే అది ఎప్పుడూ నిప్పుల్లోనే ఉంటుంది నిప్పుల్లో ఉంటే ఆ అగ్ని యొక్క సంపర్కం చేత అగ్నిమయం అయిపోయి ఉంటుంది అది అదేవిధంగా మనస్సుని కూడా సంసారంలో ఎంతవరకు అవసరమో సంసార వ్యవహారాలు ఇవ్వకుండా ఉంటాయి ఏదో చిట్టు పాటుకున్నా డబ్బులు తెచ్చుకోవడం ఇలాంటి పనులు ఇవ్వకుండా ఉంటాయి కదా సో ఆ పనికి కావాల్సి ఎంత అవసరమో అంతా ఆ సంసారంలో దాన్ని వినియోగించేసి ధర్మబద్ధంగా సంసారం అయిపోయినట్టునే దాన్ని మళ్ళీ దైవీశక్తి ఆ దైవీ స్వరూపమైన హృదయ స్థానంలో పెట్టేసేయాలి అంటే ఏం చేయాలి క్లాస్లో కూర్చుని శ్రవణమైనా చేయాలి లేదా మననం గ్రంథం ఏదైనా చదువుకుంటూ ఆత్మవిద్యకి సంబంధించినటువంటి గ్రంథాన్ని చదువుకుంటూ మననమైనా చేయాలి లేకపోతే నిధుధ్యాసన రూపంగా జపమైనా చేయాలి చేసినట్లయితే మళ్ళీ ఈ మనస్సు అనే పనిముట్టు తన స్థానంలో ఉండాల్సిన చోట ఉండే పవిత్రంగా ఆ తపశ్శక్తితో నిండి ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా దానికి సంసారంలో పని పడ్డప్పుడు తక్కువ నా మనస్సుని అక్కడి నుంచి తీసి ఆ పని మీరు చేసేయగలుగుతారు ఆ దైవీ శక్తి మీకు వెంట వెంటనే వస్తూ ఉంటుంది అలా చేయాల్సి అటువంటి వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రాదుర్భవంతే ఆత్మాది విషయాన్ని ఆత్మస్వరూపము ఈశ్వరస్వరూపము వీటికి సంబంధించినటువంటి అవగాహన అలాగ హృదయంలో నిర్ధారణ అవుతుంది ఇది ఇది దశమానువాక భాష్యం తర్వాత వేదమనుచార్యోంతే వాసిన శాస్తీ వేదమూచ్యాదీ కర్తవ్యతోపదేశారంభ ప్రజ్ఞానా నియమైన కర్తవ్యా శ్రౌతస్మా కర్మాణీతమ పురుష సంస్కారార్థత్వాత్ కొంచెం తేడా ఉండదు ఏ ఏముంది చదవండి అనుశాసన శృతే ఓకే ఓకే అనుష్ఠానార్థత్వం బాగుంది అది కూడా బాగానే సో ఇప్పుడు వేదమును దీని సంబంధ గ్రంథం అనువాకానికి ఒక ఇంట్రడక్షన్ అవతారిక అనువాకం యొక్క స్వరూపం ఇంటిది దీనికి మిగతా ఇంతవరకు వెళ్ళిన గ్రంథానికి సపో కనెక్షన్ ఇది సో మందం గ్రంథం సో వేదమనుష్య అని ప్రారంభం ఇచ్చేవ అని మొదలుపెట్టి ఒక పెద్ద పొడుగాటు అనువాకం ఉంది దీంట్లో ప్రధానంగా కర్తవ్యత ఉపదేశ ఆరంభ మీరు చేయదగిన కార్యములను ఉపదేశించుట ఆరంభమవుతున్నది మీరు తప్పకుండా చేయాలండి ఇవన్నీనో సో ఎందుకంటే అనుశాసన శ్రవణా అనుశాసనూ అనుశాసనము అంటే మహారాజు తన యొక్క అనుచరుల గురించేటువంటి ఆజ్ఞకి అనుశాసనము అనిపడు ఆజ్ఞని జారీ చేస్తారు గవర్నమెంట్ గెడ్జెట్లో ఒక రూల్ని ప్రకటిస్తుంది ఆర్డినెన్స్ అప్పుడు మీరు అందరూ దాన్ని పాటించాల్సి ఉంటుంది పాటించకపోతే మీరు నష్టాన్ని పొందుతారు సో దానికి అనుశాసనము అనిపారు కాబట్టి ఏతదనుశాసనం అనే అనుశాసన శ్రవణం కూడా కనపడుతుంది తర్వాత పురుష సంస్కారార్థత్వాతను ఇక్కడ వినపడుతుంది సో ఈ రకమైన కర్తవ్య కర్మలను ఎందుకు చేయటము అంటే పురుషుని పురుషుడంటే వ్యక్తి అని అర్థం పెర్సన్ పురుషాది పెర్సన్ పెర్సన్కి సంస్కారాన్ని కలిగించడం కోసం సంస్కారమే ప్రయోజనం ఇక్కడ చెప్పే కర్మలన్నింటికి కూడా సో అందుకోసమని ఈ కర్తవ్యత ఉపదేశారంభ చేయవలసిన కర్మల గురించి అయ్యా మీరు చేయండి చేయడం తప్పనిసరి అని కర్తవ్యతని ఉపదేశం ఆరంభం చేస్తున్నారు ఇక్కడ ఇలా చే ఎన్ ఇలా ఎంతవరకు చేయాలి అంటే ఈ శ్రౌతస్మార్థాని కర్మాణి ఇక్కడ చెప్పబోయే కర్మలు శ్రౌత కర్మలు స్మార్థకర్మలు శ్రౌత కర్మలు అంటే వేదములో సాక్షాత్తు వేదవచనం చేత నిర్దేశింపబడిన కర్మలు శృతి అంటే వేదం స్మార్థకర్మలు అంటే వేదవచనము డైరెక్ట్ వేదవచనం మీకు ఉండదు స్మృతి మహర్షుల యొక్క స్మృతివచనములు బోధిస్తాయి దాన్ని బట్టి ఉండేటువంటి కర్మలకి స్మార్థ కర్మలు ఉండాలి ఇప్పుడు వివాహం ఉందనుకోండి వివాహంలో ఆ హోమాలు అవన్నీ ఉంటాయి అవన్నీ స్మృతికర్త కర్మలు డైరెక్ట్ మీకు వేదవచనం లభించదు స్మృతి స్మృతి ప్రధానమైనటువంటి కర్మలు మహర్షులు ఆ విధంగా నిర్దేశించారు ఆపస్తంభ స్మృతి బోధాయన స్మృతి వాటిని ఆ సూత్రాలు గృహ్య సూత్రాలు ఉంటాయి అనుసరించి ఆ కర్మలు నడుస్తాయి సో శ్రౌత స్మార్త ఈ రెండు రకముల కర్మలు ఉన్నాయి రాబోతున్నాయి మనకి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి నియమైన కర్తవ్యాన్ని నిత్యకర్మలవి వీలున్నప్పుడు చేసి మరోపప్పుడు మానేసి అలా ఉండకూడదు తప్పనిసరిగా చేయి తగ్గవి నియమైన వితౌట్ ఫెయిల్ చేసి తీర తగ్గవి తర్వాత ఎంతవరకు చేయాలి ఇలాగా బ్రహ్మ విజ్ఞానా మీకు ఆత్మజ్ఞానము కలిగేటంతవరకు చేయాలి ప్రయాణం ఎంతసేపు చేయాలండి గమ్యం చేరే ఒకప్పుడు మా ఊరు వెళ్ళేప్పుడు రైలు బస్సు లాంచీ గుర్రబండి నాలుగు ఎక్కి తర్వాత నడిచి వెళ్లాల్సి వచ్చింది సో ఒకసారి నేను మా మిత్రుడు ప్రయాణం చేస్తుంది నేను ఇంకా ప్రయాణం చేయడానికి మూడు ఎక్కాము ఎక్కడికి ఇంకా ఇంకా ఎక్కాలి నేను ఇంకా వెళ్ళాను సరే అయితే కూర్చో రోడ్డు మీద చెప్పాను కూర్చో యూ సీట్ దే నో ప్రాబ్లం సపోజ్ ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోవచ్చు ఇంకా పెట్టి పక్కన పెట్టే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పెట్టుకుని ఇటువంటి పెట్టుకుని ఇట్నించాడు అట్నించాడు వరండా అంత బచారాలు చేయనక్కర్లేదు అలాగే ఇక్కడ ప్రాక్ బ్రహ్మ విజ్ఞానం నిత్యకర్మలు కనుక ఇవి కామ్యకర్మలు కామన్ ఉన్నంత వరకు చేసుకుంటూ ఉంటాడు అది ఎండ్లెస్ రోడ్డు అది మనం ఆ గురించి మాట్లాడటం కాబట్టి బ్రహ్మ విజ్ఞానా ఆత్మస్వరూపము తెలిసి మీరు కూడా త్రిశంకువ్వులే అమృతో క్షిత నేను కృతపృత్యుండి అయిపోయినాను అని అనగలిగితే ఇంకా మీరేం చెప్పండి అంతవరకు మీరు ఈ కర్మల్ని చేసుకోవాలి తెలుస్తుంది వాడికే తెలుస్తుంది ఎవడముటికి వాడికే తెలుస్తుంది ఇప్పుడు సర్జరీ చేసే డాక్టర్ సర్జికల్ ప్రొసీజర్ కోడ్ ఆ పుస్తకం ఉంటుంది దాన్ని ఎంతవరకు చదవాలి ఏం నువ్వేం చదువు చేయకో మీకేం డేట్ వేసే మొక్కలేదు మీకే తెలుస్తుంది మీరు మామూలుగా ఎంబీబీఎస్ చదువుతో ఎంబీఎస్ చేస్తే మీకే తెలుస్తుంది వంట వండే పద్ధతిని ఎంతవరకు ఈమె నేర్చుకోవాలి ఎంతవరకు పరిశీలిస్తూ ఉండాలంటే ఆ షూనివర్సిటీ ప్రశ్న వేస్తారు దాంట్లో ప్రవేశించక ముందు ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకి సమాధానం ఆ లెవెల్లో ఉండదు ఆ లెవెల్ నుంచి మీరు పైకి ఎదిగిన తర్వాత ఆ ప్రశ్న ఉండదు సోషన్ సో కాబట్టి యుల్ నో ఇట్ అది అంతవరకు చేస్తూ ఉండడమే ఈ నిత్యకర్మల యొక్క సౌందర్యం ఏమంటే వాటి పర్పస్ తీరిపోయిన తర్వాత కూడా చేయొచ్చు వర్పస్ తీరిపోయిన తర్వాత కూడా చేయొచ్చండి నిజం మ్యాటర్ ఎందుకంటే అవి కామ్యకర్మలు కావు వాటి వల్ల అంతఃకరణ శుద్ధి అవుతుందని తప్పిస్తే దోషం సిద్ధించదు తర్వాత కూడా చేయచ్చు మానవచ్చు కాబట్టి నియమం ఉండదు అంతవరకు మాత్రం తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే అవి పురుష సంస్కారార్థత్వాత పురుషుణ్ణి సంస్కరించడం కోసం ఉద్దేశింపబడినవి కాబట్టి సంస్కారము అంటే అర్థమేంటో తెలుసు అండి కరోతి ఇది సంస్కార సో సంస్కారము అనేదానికి ఒక డెఫినేషన్ ఉండే దోషాపనయనము గుణాధానము రెండు పేరు రెండింటికి సంస్కారము అని పేరు సో ఇప్పుడు పొద్దున్నే మీరు నిద్ర లేచిన వెంటనే సంస్కారం చేసుకోవాలి ముఖానికి పళ్ళకి నాలుక వీటన్నింటికి సంస్కారం చే ఏమిటి సంస్కారం చేయాలి దోషాపనయనము చెమటాది ఉంటుంది ఆ దోషాన్ని ఆ మాలిన్యాన్ని తీసిపరేయాలి ముఖం కడిగినప్పుడు గుణానము తర్వాత ఏం చేయాలి ముఖానికి క్రీము పౌడరు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాల్ని రాసుకుంటాం రాసుకుంటే అది గుణాధానం ఉన్న దోషాన్ని ముందు ఈ క్లీనింగ్ చేయకుండానే పౌడర్ రాసుకున్నారనుకోండి అది పట్టదు ఈ డెజర్ట్ వర్క్ అనమాట సో అది క్లీన్ చేసుకుని సబ్బుతో ముఖం కడుక్కొని తర్వాత పౌడర్ రాసుకుంటే ఆ అది వరస ఈ వరసలో చేసే ఈ రెండు పనులకి సంస్కారం అలాగే మనస్సుని రాగద్వేషాలతో కలుషితంగా ఉంటుంది మనస్సు ఈ కాలుష్యము మీరు లోకంలో ఉండే వాళ్ళని చూస్తే మనకు కుటొచ్చినట్టు కనపడుతుంది ఆ కాలుష్యం ఆ మనస్సు యొక్క మనస్సులో ఉండే కలుషితత్వం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది వీడు మనస్సు కలుషితంగా ఉన్నది పాపం అని తెలిసిపోతూ ఉంటుంది ఎలా అయితే మొహం చూసిన వెంటనే వీడింకా స్నానం చేయలేదు అని తెలుస్తూ ఉంటుందో అలాగే వాడి మాట తీరు పని చూడగానే ఓహో వీడు కలుషితమైన మనస్సు కలవాడు స్పష్టమవుతుంది అది ఎదరవాళ్ళ గురించే స్పష్టం అవుతుంది మన గురించే స్పష్టమవుతూ ఉంటుంది సో ఆ మనస్సులో కాలుష్యం భాషించరాదు రాగద్వేషములు తర్వాత కామన అసూయ ద్వేషము క్రోధము ఇవేమీ ఉండరాదు అవి ఉన్నాయి అంటే టు దట్ ఎక్స్టెంట్ కాలుష్యం మనకి భాషిస్తూనే అది దోషము దాన్ని నివారణ చేసుకోవాలి నెంబర్ టూ మనస్సు సద్గుణములను నింపుకోవాలి దయా కరుణ తర్వాత ప్రేమ ఈ ఇది మనస్సు లెవెల్లో బుద్ధికి వెళ్ళేప్పటికీ బుద్ధి ఎందుకు తప్పుడు అభిప్రాయాలన్నింటినీ త్రోసిపుచ్చి అక్కడ సరైనటువంటి జ్ఞానాన్ని నింపాలి ఏకాత్మ సర్వాత్మభావము మొదలైన లక్షణాలని ఆ మిస్టర్ సోన్ సో అనే కన్విక్షన్ జాగ్రత్తగా త్రోసిపుచ్చి నేను నా ఎందు ఒక వ్యక్తిత్వం భాషిస్తుందే కానీ ఆ నేను అనేటువంటి వ్యక్తిత్వము ఏ చైతన్య స్థానము నుంచి సోర్స్ అంటారు మూలస్థానం ఎక్కడి నుంచి ఉద్గమం అవుతోందో ఎక్కడి నుంచి అహం ప్రత్యయం ఉద్గమిస్తోందో అది అస్వరూపం కానీ అహమ్మే నేను కాదు అని ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం బుద్ధి ఎందు చేయాల్సి ఉంటుంది దీని అంతకీ సంస్కారము అని పేరు ఈ సంస్కారానికి ఇవన్నీ ఈ చెప్పే నియమాలన్నీ సహకరిస్తాయి అందుకోసం ఇది చెప్తున్నాము అదే అంటారు శంకరులు సంస్కృతీ విశుద్ధ సత్వస్య ఆత్మవిజ్ఞానం అంజసైవోత్పద్యతే ఆత్మవిజ్ఞానం ఉత్పద్యతే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంజశైవ అంజశైవ అంటే ఏమీ శ్రమ లేకుండా అనాయాసంగా అనాయాసంగా ఆత్మజ్ఞానం కలిగిపోతుంది ఇట్ ఈజ్ ది సింప్లెస్ట్ థింగ్ టు సీ యువర్ ఫేస్ ఇన్ ది మెర్రవర్ అంతే కదండి మీరు అది తప్ప మరి ఏ పని చేయాలన్నా శ్రమ పడాలి మీ ముఖం మీరు మిర్రర్లో చూసుకోవాలంటే ఏ శ్రమ పడదు పైగా దాంట్లో ఒక స్పెషల్ ఆనందం కూడా అంచేతనే ముఖంలో అద్దంలో ముఖం చూసుకున్న ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా చిరునవ్వుని నవ్వుతాడు ఎవరో చుట్టుపక్కల లేకపోతే వాళ్ళు మనం పరిశీలిస్తున్నారని తెలిస్తే హీ మే నాట్ డూ దాట్ అదర్వైజ్ ముఖంలో అర్థం అద్దంలో ముఖం చూసుకుని ఓ చిరునవ్వు తప్పనిసరిగా స్మైల్ వస్తుంది ఎందుకంటే ఆ ఆత్మతత్వము దాని ముందు ఉన్నది దాంట్లో ఆ రహస్యం ఉంది కాబట్టి అంత సింపుల్ పని అదే కానీ ఇంకొకటి లేదు కానీ అద్దం క్లీన్గా ఉండాలి దట్ ఈజ్ ది ప్రైమరీ కండిషన్ అద్దము రిఫ్లెక్టింగ్ కెపాసిటీ దానికి ఉండాలి క్లీన్గా ఉండాలి అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి అంతఃకరణము శుద్ధంగా ఉండాలి విశుద్ధ సత్వస్య సత్వము అంటే అంతఃకరణం సత్వగుణం కాదు ఇంకో సందర్భంలో సత్వగుణం అని కూడా అర్థం చెప్తాం కాంటెక్స్ని బట్టి వెళ్ళిపోతూ సో సంస్కృత అర్థం ఎలాగైతే సంస్కారం చేసి పెట్టాలో దాని మీద మకిలి పట్టేసి ఎప్పుడూ కూడా